స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి సంపూర్ణ నీకు ఎంతో వన్నాాలు ఇస్తాయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా అనేక ప్రాంతాలకు నడిపించిన ప్రభ నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయి సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకుంటున్నాయి గొప్ప దేవ నీకెంతో వన్నాాలు ప్రవ వందనాలు ప్రభావ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ గొప్ప దేవ నీకు ఎంతో వన్నాాల ఈ రాత్రి కాలశ్రమంలో నేను మరోసారి మీ సన్నిధిక వచ్చినైనా మీరు మాతో మాట్లాడిన మనం బలపరచండి అయినా మీకు నూతనమైన పరిశుధాత్మాభిషేకం మాకు అనుగరించండి పరలోకపు జ్ఞానం ఈ ఆరాధన మీరే ఆధిపత్యం నడిపించండి వాక్యందరూ మాట్లాడండి ప్రవ్వ ఆయన మీరు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీ మహిమే మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ క్రీస్తులో దొరికేవి దొరకవు దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తు కావాలంటే లోకాశలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాశలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాలి పాపక్షేమా సంతోషం సమాధానం ప్రశాంతత పరిశుద్ధాత్మా నిత్యా జీవం క్రీస్తు అందువలన ఆలోచించి ఆశిద్ద క్రీస్తు పాపక్షేమా సంతోషం సమాధానం ప్రశాంతత పరిశుద్ధాత్మా నిత్యాజీవం జనకను క్రీస్తులా అందువలన ఆలోచించి ఆశidan క్రీస్తునే క్రీస్తు కావాలంటే లోకశల వదలాలి లోకం వదనుకుంటే క్రీస్తునే ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకశల వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవి లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు అవి ఎదత ఆ శ్రద్ధ అబదలు అల్లరి ఆ ఆక్రమం దొరుకును లోకంలో అందువలన ఆలోచించి ఆశిధా క్రీస్తునే అందువలన ఆలోచించి ఆశిధా క్రీస్తునే క్రీస్తు కావాలంటే లోకాషలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాశలు వదలాలి క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తూ ఉండాడు లోకంలో దొరికే వాటిలో క్రీస్తూ ఉండాడు ప్రార్థిస్తున్నాం పరశుధర వాగు దేవ మీకు వదనాలనైనా ఇస్రాయిలీలు గొప్ప తండ్రి మీ కృతజ్ఞతలనైనా ఈ ఉదయం నుంచి ఇంత కాచి కాపాడేందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ ఈ సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించగా మేము వచ్చినాం ప్రభావ ఓకే బలపరచని అర్పించమని ప్రార్థిస్తున్నాం దాన్ని గ్రహించలే మా యొక్క హృదయాలను సరి చేయండి ప్రభా మా హృదయాలను ఇంకేమన్నా ఆయస్కారం ఏంటంటే అది చూపించండి అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీకు అనికరం పొందాలా మీ కృపలో జీవించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా ప్రభా ప్రకటన గ్రంథంలోని పదమూడో అధ్యాయం మేము ధ్యానిస్తుండగా మీ యొక్క సహామాకు అనుగ్రహించండి అందులోని తను మళ్ళీ విషయలను గ్రహించలాగన ఆ చెప్పబడ్డ వాటిని గ్రహించి మా కాలంలో ఏ రీతిగా అవి అవి చూచిలాగన మా ఆత్మయ ఆత్మీయ నేత్రములను విపమను అవి చూసి దాని ప్రకారంగా జీవించడం సహాయపడండి ఏ రీతిగా మేము మా విమోచన దినం బహు సమీపంగా ఉందని తెలుసు ప్రభ కాబట్టి త్వరగా ఆ తయారు చేయాలని సిద్ధపరచాలా అందు నిమిత్తమే ఇవన్నీ మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి వీటిని చూసి తండ్రి మేము అర్థం చేసుకోవాలా వాటిని తండ్రి జ్ఞాపకం చేసుకోవాలా ప్రభా మరి విశేషంగా ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి వింటున్న వారిని అందరినీ ఆశీర్వదించండి వాక్యంలో ని సత్యని చూచలాగనా ఓ ప్రభావ వారి అవగాహన శక్తిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మీరు ఇవ్వకపోతే మాకు ఇవి అర్థం కావు అది ఆసక్తి కూడా మీరే ప్రవ్వా అందుకు మీ యొక్క పరిశురాత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించి ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి ప్రభావ అపవాది తంత్రంలోని గుర్తిలాగినా వాటిని కొలగొట్టలాగన మీ యొక్క మరి ఆ యొక్క కవచం మేము ధరించుకొని ముందు పోలాగినా సరిపడండి ప్రతి ఒక్కరిని మీకరకు సాక్షి పెట్టుకోమని ఏసు క్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ కొన్ని వారాల నుంచి మనము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంని ధ్యానిస్తా ఉన్నాం బహు దీర్ఘంగా పోతా ఉంది అధ్యాయం ఇందులో రెండు మృగాల గురించి మనం చూస్తున్నాం అయితే రెండు మృగాలు దాని తర్వాత మూడో మృగం గురించి నేను చూపిస్తాను ఈరోజు జనరల్ గా ఏ కామెంట్రీస్ వల్ల మనం చూడం కానీ ప్రభు మనకి చూపిస్తుంది స్పెషల్ గా మన కామెంటరీలో కాబట్టి ఈ మూడో మృగం ఎక్కడి నుంచి వచ్చింది ఈ రెండు మృగాలు ఏందనేది నేను ఇంతకుముందు చూపించినను మొదటి మృగము దేనికి సంబంధించింది అయితే బైబిల్ కామెంట్రీస్లలో తర్వాత మీరు ఆ యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తే ఇవన్నీ ప్రకృతి సహజంగా చెప్తా ఉంటారు అంటే ఏదేదో ఏదో విధానంగా చెప్తా ఉంటారు కానీ ప్రభు మనకు చూపించండి ముఖ్యంగా పదమూడో అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే వ్యూహాను భక్తునికి ఒక మృగం కనిపించడం మనం చూస్తున్నాం పదమూడు అధ్యాయంలో అయితే పదమూడవ అధ్యాయము మొదటి వచనం చూసినప్పుడు దానికి ముందు పన్నెండవ అధ్యాయం కాబట్టి పన్నెండవ అధ్యాయం మనం ధ్యానించిన కొంతకాలం క్రిందట ఆ పన్నెండవ అధ్యాయము చివరి వచనం ఒకసారి చూస్తే అక్కడ పదిహేడవ వచనంలో ఘట కనిపిస్తుంది మనకి ఈ ఘట ఎందుకు ఆగ్రహంగా ఉంది ఎందుకు కోపంగా ఉందని తెలుసు అది చూసినాం మనం ఇంతకుముందు రికార్డింగ్స్ లో ఉంటుంది అది అయితే ఈ పన్నెండవ అధ్యాయంలో మూడు చిహ్నాలు మనకి ముఖ్యంగా అనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒక స్త్రీ అరణ్యంలోని ఒక స్త్రీ అని తర్వాత ఆమె గర్భిణీ అయి ప్రసవిదనబడుతుందని తర్వాత మహాఘట సర్పం ఒకటి ఎర్రని మహాఘట సర్పం అదొకటి దానికి ఏడు తలలు పది కొమ్ములు అయితే ఈ ఘట సర్పానికి ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత దాని తల మీద ఏడు కిరీటంలు ఉండయి అయితే ఈ ఘట లాగనే లాగానే తక్కినవి కూడా కనిపిస్తూ అది మనం కొన్ని వారాల నుంచి చూస్తా ఉన్నాం పదమూడో అధ్యాయాన్ని అయితే ఆ పదమూడో అధ్యాయంలో ఉన్న ఆ మృగాలకు కూడా ఏడు తలాలు పది కోళ్ళు ఉన్నట్లు నేను చూపించాను మరోసారి రోజు కాబట్టి ఒక క్లూ ఏమి ఇస్తున్నంటే ఈ మృగాలన్నీ ఒకటే మృగం ఒక్కొక్క దశలో ఒక్కొక్క దర్శనంలో యోహాను భక్తునికి ఆ రీతిగా దేవుడు చూపించాడు ఒక కొంత కొంత కాలాలలో ఏ రీతిగా ఉందనేది ఒక్కొక్క కాలంలో అది ఏ రీతిగా ఉందో చూపించుకుంటూ చివరికి వచ్చేప్పటికీ ఆ మృగం అంటే మన కాలంలో ఎట్లుందో చూపిస్తున్నాడు ఈ రీతిగా మనకి ఎక్కడ కాంప్యూటర్స్లో కనిపించావు కానీ అందుకే మనకి ధాన్యాల గ్రంథం నుంచి ఏడవ అధ్యాయులు మనం చూస్తున్నాము దీంతో పోల్చుకుంటూ పదమూడవ అధ్యాయము ప్రాణ గ్రంథం పదమూడో అధ్యాయము ధాన్యాల గ్రంథం ఏడవ అధ్యాయం రెండింటిని పోల్చుకుంటే కానీ ఇవి ఎప్పటికి మనకు అర్థం కావన్నట్టు ఎందుకంటే ఏడవ అధ్యాయం ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే నాలుగు మృగాలు కానీ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ఆ నాలుగు కలిసిపోయి ఒక మృగంగా మారినాయి అన్న విషయాన్ని ఆ ఒక్క మృగాన్నే మూడు దర్శనాలలో దేవుడు చూపిస్తుండడు యువహాను భక్తుడికి యువహాను దాన్ని విశదీకరిస్తూ కానీ అది ప్రకృతి సహజంగా ఎక్కడ కనిపించదు ఆ మృగం నిజంగా అట్లుండేది ఏ మృగం కూడా అది సార్ ధాన్య గ్రంథం చూడండి ధాన్య గ్రంథము ఏడవ అధ్యాయంలో కృప్తంగా చూసి దాన్ని మన ముందుకు వెళ్ళిపోదు ఎందుకంటే మనం చాలాసార్లు ధ్యానించినాం గురించి కాబట్టి మొత్తం విశదీకరించిన వరల్డ్ రికార్డింగ్స్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది అది ప్రతి మృగానికి సంబంధించిన విషయాలు దాని రెండో ఏడవ అధ్యాయులో మొదటి వచ్చిన బబులను రాజగు గలిషాజర్ యొక్క పరిపాలన మొదటి సంవత్సరంలో దానిలకు దర్శనములు కలిగాను కాబట్టి దర్శనములు కదా దర్శనములు కలిగాను అయితే అతను పడక మీద పడండి ఒక కళను కానీ ఆ కళ సంగతిని సంక్షి సంక్షిప్తముగా వివరించి వ్రాసింది అది ఏంటో చూడండి మొదటిదిగా ఇక్కడ మనం గమని గమనిస్తున్నాం ఏంటంటే మూడు రెండవ అసరంలో సముద్రం ఉంది కదా ప్రటంగంధం పదమూడవ నేళ్ళు సముద్రం చూస్తున్నాము భూమి చూస్తున్నాం అయితే దాని వివరించి చెప్పేది ఏమైనా రాత్రి అందం దర్శనంలో కలిగినప్పుడు నేను తేలి ఆకాశపు నలు దిక్కుల నుండి సముద్రం మీద గాలి విసిరటం నాకు కనబడింది ఇది మనం ఆల్రెడీ చూసినాం కూడా ప్రటంగంలో ఈ నాలుగు భూమి నాలుగు దిక్కుల నుంచి ఆ గాలి దానికి సంబంధించి గాలి దేనికి సంబంధించిన నేను అక్కడ విశ్రీకరించిన గతంలో పురల తీర్పులు ఉంటాయి అవి తర్వాత మూడో వర్షం చూసేప్పటికీ అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు ఇక్కడ నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు గొప్ప జంతువులను కానీ క్రూర జంతువులను లేవు అవి అదే బట్టి అండర్లైన్ చేసుకోవాలి పాయింట్ లేదు ఎందుకంటే జంతువు అన్నప్పుడు అది ఇంగ్లీష్ లో బీస్ట్ అంటాము కానీ ఇక్కడ మిక్కిలి గొప్ప జంతువులు అంటే ఇవి గొప్ప జంతువులు గొప్పవి అంటే కాలే కానీ బహు గొప్ప అవి ఇప్పుడు నుంచి వచ్చినాయి మహాసముద్రం నుండి పైకి వచ్చినాయి కాబట్టి మనం అర్థం చేసుకున్నాం సముద్రము అనేది జనములకు సాదృశ్యం ప్రపంచాంతట అంటే సముద్రం పెద్దది కదా నది చిన్నది సముద్రం పెద్దది కాబట్టి ప్రపంచాత్మకంగా ప్రజల మధ్యల నుంచి ఇవి బయటకు వచ్చినాయి దేశాల మధ్యల నుంచి బయటకు వచ్చినాయి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ జంతువులు ఒకటానికి ఒకటి భిన్నంగా ఉండేనని చెప్తున్నారు ఎట్లా అనేది మొదటిదేమో సింహము రెండవదేమో ఎలుగు మూడవది చిరుతపులి నాలుగవది వింత రకమైంది అయితే దానియాలు చూసిన ఈ మృగాలు నాలుగు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం అయితే ప్ర ప్రకృతి సహజంగా కూడా ఇవి మనం చూస్తున్నాము నెరవేరుతున్నట్టు కూడా చూస్తున్నాము ఇవి ఆత్మీయ స్థితిలో ఏ రీతి కూడా మనము మన గ్రూప్లో మనం ఇంత కళ్ళు ఎందుకంటే సింహము అన్నప్పుడు మనకు తెలుసు ఆత్మీయ స్థితిలో గర్జించే సింహము పదమ సింహం రెండు రకాల సింహాలు ప్రథమ సింహం అంటే యేసు ప్రభుకి సాదృశ్యం గర్జించ సింహం అంటే సైతానికి సాదృశ్యం అయితే ఇక్కడ మొదటిది సింహమును పోలింది కానీ దానికి పక్షి రాజు రెక్కలు రెక్కలు ఉండేవి కాబట్టి తర్వాత దాని రెక్కలు తీయబడలేదు అంటే దానికి రెక్కలు తుంచి అన్నట్టు కనుక మనిషిని వలే అది పాదములు పెట్టుకుని నీళ్లపైన నిలబడి ఉండే కాబట్టి ఈ సింహము మనిషిని పోలి ఉంది మనుషుని అని చెప్పబడినప్పుడు అక్కడ సూచి సుసూచనిచ్చింది దేవుడు మనకి దర్శనంలో తర్వాత మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడేను ఒకప్పుడుది మృగంలాగుండే చివరికి మానవ మనసు పొందుకుంది అన్న విషయానికి జ్ఞాపం చేయబడుతుందండి అదే రీతిగా రెండవ జంతు ఎలుగుబంటి దానికి కూడా నోటి పండ్ల మధ్య మూడు ప్రక్కట ఎముకలు పట్టుకొనిది చూపించిన రికార్డింగ్స్ మీరు ఓల్డ్ రికార్డింగ్స్ లో చేసుకుంటే మీకు దీరంగా అర్థమవుతూ ఉంటాయి తర్వాత చిరుతపుల్లిమట చిరుతపుల్లి దీనికి పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు ఎన్ని నాలుగు దానికి నాలుగు తరలు నేను కాబట్టి దానికి ఆధిపత్యం వేయబడింది తర్వాత ఏడవ వర్షంలో ఘోరమును భయంకరంగా నాలుగవ జంతువు ఒకటి కనబడింది అయితే దీని గురించి మటుకు ఏ విశదీకరణ లేదు ఎందుకంటే ఇది ఘోరంగా కనిపిస్తుంది భయంకరంగా అనిపిస్తుంది అంటే దానే కాలం అంటే దగ్గర దగ్గర రెండు వేల ఏడు ఎనిమిది వాక్యం ఇది దాన్ని ఎట్లా విశదీకరించాలో ఆయన తన అవగాహన ప్రకారంగా విజయ విశదీకరించింది ఘోరము భయంకరం గదు నాలుగవ జంతువు ఒకటి అంటే ఇది చివ్వరిది అన్నట్టు అది ఎట్లుంచాడండి మహాబలము బలముల మహాత్యములు కలవి బలముంది మహాత్యములు గలదు అంటే అద్భుతాలు చేశారు దానికి పెద్ద ఇల్ప దంతములను పది కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంది ఈ నాలుగవ జీవికి పది కొమ్ములు ఉన్నాయి అది సమస్తములు భక్షించొచ్చు అంటే సమస్తం మొత్తం ప్రపంచాత్మకంగా పక్షించచ్చు తృప్తు నీళ్ళు దాని కాళ్ళ కింద పడిందంటే ఏదైనా అది అణగదొక్కాల్సిందే దాని ముందు ఏది ఇల్ల పడలేదన్నట్టు అయితే ఇవి పాత కాలపు విధానాలుగా ఎన్నిసార్లు మీకు చూపించిన మన ప్రభు పుట్టక ముందు ఈ నాలుగు జీవులు దేనికి సాదృశ్యం అంటే ఇవి మా మనుషుని సముద్రం నుంచి బయటకు వచ్చినాయి అన్న విషయాన్ని మీకు చూపించిన కాబట్టి దాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోవాలన్నప్పుడు మరియు పశువులు దాని తర్వాత బబుల్లోనూ దాని తర్వాత పార్సికా దేశము దాని తర్వాత గ్రీసు దాని తర్వాత రోమా ఇటలీ ఈరోజు ఇటలీ అంటాం దాన్ని కాబట్టి ఇవి మొత్తం ఆరు కదా అయితే ఆ మొదటి దాని తర్వాత దాని దాని దర్శనంలో ఆయన బబుల నుంచే దాన్ని లేక పెడుతున్నాడు కాబట్టి సింహము బబులోనికి సాదృశ్యము పారసిక దేశానికి సాదృశ్యము చిరుతపులి గ్రీసు దేశానికి సాదృశ్యము ఆ యొక్క జీవి బహు ఘోరమైంది తొత్తునీయలుగా తొక్కేసేది అది రోమ సామ్రాజ్యం ఈ రాజ్యుల కాలంలో మన తన రాజ్యాన్ని శాస్త్ర స్థిరపరచిన రెండో అర్యాలు నేను మీకు చూపించిన అయితే నూతన నిబంధన కాలంలో ఈ నాలుగు దేశాలే ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రతి దేశానికి ఉన్న చిహ్నాలు ఆ దేశము జెండాల మీద పెట్టుకునే వాళ్ళు లేక వాళ్ళ రాజా వాళ్ళ సింహాసనాల మీద లేక వారి దేశం వారి గుర్తులు అవే జంతువుల గుర్తులు అన్నాయి ఈరోజు కూడా ప్రతి దేశంకి ఒక జంతువు గుర్తుంటుంది అని ఎన్నిసార్లు మీరు చూపించిన వాటి లోకం ప్రతి దేశము ఒక మృగంగా తయారైంది అన్న విషయాన్ని ప్రభు మనకు మాట్లాడుతున్నారు ఉదాహరణకి ప్రభులోను ఏ రీతిగా అయితే సింహాన్ని మన ప్రభు కాలం అంటే నూతన నిబంధన కాలం మనం ఉంటున్న కాలంలో ఇంగ్లాండ్ దేశం లేక దాని పేరు బ్రిటిష్ సామ్రాజ్యం అంట అది కూడా ప్రపంచ తొక్కి పెట్టింది దాని తర్వాత వచ్చిన దేశము ఎలుగు రష్యా దేశంకి చిహ్నం అది ఎలుగు రోజు అది కూడా యూరోప్ మొత్తంగా ఎడలాడించింది చాలా సంవత్సరాలు యూరోప్ ఎందుకు ఆఫ్ఘనిస్తాను అండి ఈ దేశాలకు కూడా అదే రీతిగా చిరుతపులి జర్మనీకి సాదృశ్యం అదే రీతిగా చివరికి వచ్చింది బహు యొక్క బహుఘోరమైంది భిన్నమైంది అది సమస్త దేశాలని త్రొక్కి పెడుతుంది అది అమెరికా దేశం అని అయితే ఇవి విడిపోయి ఉన్నాయి కానీ మన టైంకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఉంటుంది దుష్టు కాలం ఇది ఇది అంతర్గ్రిస్తు సమయం ఇది కాబట్టి వాణి కాలంలో ఇవన్నీ దేవుడు చిహ్న పరంగా అంటే పాదవి గతించినవి సమస్తం క్రొత్తమైన మనం కొరితలు రాష్ట్ర పత్రిక రెండు వందల ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం ఇవన్నీ థర్డ్ లేయర్లో అంటే మొదటి దేశాల్లో చూసినప్పుడు పాత నిబంధన కాలంలో మూడు దేశ నాలుగు దేశాలు క్రొత్త నిబంధన కాలం మన కాలంలో నాలుగు దేశాలు ఇప్పుడు మటుకు ఇవి ఆత్మీయమైనవి పాదవి గతించినవి సమస్తం క్రొత్తవైనవి ఇది మటుకు ఏ కామెంటరీలో ఉండదు ప్రపంచంలో ఏ పుస్తకాల్లో కూడా మీకు ఉండదు ఈ కామెంటరీస్ ఏ కామెంటరీ అయినా వెతికినా ఇంటర్నెట్ లో వెతికినా యూట్యూబ్ లో వెతికినా ఎక్కడ దొరకవన్నట్టు ఈ ఆత్మీయమైన ఎందుకంటే పాతవి గతించి ఇవన్నీ మనము చూస్తే ఎంత బహు జాగ్రత్తగా దేవుడు వాటిని అమర్చండు మనందరి కొరకు కలిగిన వాళ్ళ కొరకు ముఖ్యంగా సాధారణంగా ఇవి ఎవరు ధ్యానించారు ఏ చర్చెస్ అలా ధ్యానించారు ఏ బైబుల్ స్టోరీస్ అలా స్టార్ట్ అట్ల ఓవర్ వ్యూలో తీసుకుని వారికి ప్రశ్నలు ఉంటాయి వీడికి ప్రశ్నలు ఉంటే సేఫ్గా తప్పించుకొని పోతా ఉంటారు కానీ ఎవరు వాటిని ధ్యానించారు ఉదాహరణకి చూడండి ఇంగ్లాండ్ దేశానికి సింహము చిహ్నం ఈరోజు లేక బ్రిటిష్ సామ్రాజ్యం అంట బహులో నుంచి కూడా అదే చిహ్నం అది కూడా బీతో స్టార్ట్ అవుతుంది ఈ దేశం కూడా బీతోనే స్టార్ట్ అవుతుంది ఉదాహరణకి తెలుగు పర్షియా దేశానికి సాదృశ్యం ఈరోజు రష్యా దేశానికి సాదృశ్యం కాబట్టి పర్షియాలో రష్యా ఉంది పదం అదే రీతిగా చిరుతపులి గ్రీసు దేశానికి సాదృశ్యం ఈరోజు జర్మనీ అది కూడా జీతోని స్టార్ట్ అయింది రెండు జీతం స్టార్ట్ అయింది ఇవి యాక్సిడెంటల్ కాదు కదా యాదృచ్ఛికంగా కాదు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి చెప్పండి చివరి ఘోరమైంది మహా అద్భుతాలు దేశం ఇది దాన్ని అద్భుతం ఉంటుంది ఆ దేశం అంత అద్భుతం రోమ దేశము ప్రపంచానికి వేడ్లాడించింది నీరవ చక్రవర్తి ఇది సీజర్ అగస్టస్ మన ప్రభుకాలంలో ఉండే కదా సీజర్ మన ప్రభుకాలం తర్వాత టైటస్ అనేవాడు ఎరుసలేంకి రాజు బైబిల్ ఇద్దరు టైటస్ లు బహు కఠినమైన దేశం అది రోమ దేశం ఇటలీ దేశం అంటుంది అది ఎంత కఠినమైంది ప్రపంచం ఏర పెట్టేది వాళ్ళ సైన్యం కానీ పరికరాలు లేక యుద్ధ యుద్ధానికి సంబంధించిన పరికరాలు ఉపకరణాలు అంట కదా యుద్ధోపకరణాలు బామ్స్ కానీ అవన్నీ వాళ్ళన్నీ వింట వింట కూడా అన్నట్టు అందుకు తక్కిన దేశాలన్నీ భయపడేవి ఆ రోజులలో ఎవరు దాన్ని వాళ్ళు కాదన్నట్టు ఈ రోజు కూడా అంతే అమెరికా దేశాన్ని రివైవ్డ్ రోమన్ ఎంపైరం కూడా అంటారు కొంతమంది కానీ ఇంతమంది నిజం నేను నాకైతే అది లేదు క్లియర్ గా కానీ రోమాఫీ తగిన గుణగణాలన్నీ అమెరికా దేశాల్లో అనిపిస్తా అది ఒకటి తర్వాత మనం గమనించింది ఏంటంటే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఇవి వింత రకంగా ఈ మొదటి మూడు మృగాలు నాలుగవ మృగంలోనికి వచ్చేసాయని నేను చూపించిన మీకు ఒకసారి చూడండి పదమూడో అదే కష్టపడుతు అంటే రెండు వేల ఏడు సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే అంటే మన కాలంలో ఈ విడిపోయి ఉన్న ఈ మృగాలన్నీ జతగా అయిపోయినాయి లేక కలిసిపోయినాయి దాన్ని ఏమంటాము ఇంగ్లీష్లో జెనేటికలీ మాడిఫై అయిపోయినాయి అంటారా సైంటిఫిక్గా చెప్పాలంటే అన్నీ కలిసిపోయినాయి అందుకే మన యోహన భక్తులు చేసిన యొక్క దర్శనంలో పదమూడో చూడండి పది కొమ్ములు ఏడు తలలు ఎక్కడ చూస్తున్నాము ఇందాక చూస్తున్నాము పండో అధ్యాయంలో ఘట సర్పాకి కూడా పది కొమ్మలు ఏడు తలలు ఉన్నాయి ఇక్కడ మరియు పది కొమ్మలు ఏడు తలలు గల ఒక క్రూర సముద్రం నుండి పైకి వచ్చిన చూచి తిని మనకి అందుకే ఈ హాలీవుడ్ సినిమాలలో మీరు ఎప్పుడన్నా చూసింటారు లేదు కదా కదా చిన్నపిల్లలకి మూవీస్లలో ఈ ఘట సర్పము లేక డ్రాగన్ అంటారు ఇంగ్లీష్ లో సముద్రంలోకి అటువంటి సినిమాలన్నీ తీసింటారు ఆ సముద్రం నుంచి బయటికి రావడము సముద్రం ఎక్కడో లోపలు ఉండడము ఇలాంటివన్నీ చూపిస్తుంటారు సినిమాలు ఎందుకంటే ఇక్కడ నుంచి కాపీ కొట్టేదన్నట్టు కాబట్టి ఈ క్రూర మృగము సముద్రంలోని పైకి వస్తే కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటాం ప్రతిసారి సముద్రం ఉన్నప్పుడు ప్రపంచానికి సాదృశ్యం ప్రజలకి కాబట్టి ప్రజల మధ్యల ఈ మృగం ఇది క్రూరమైంది అన్న విషయం అర్థం తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అక్కడ చూసిన విధానంగా వేరేగా ఉంది ఇక్కడ చూసిన విధానంగా వేరేగా ఉంది దాని గ్రంథంలో ఎనిమిదవ ఏడవ అధ్యాయంలో చూసినట్ కిందాక ఎనిమిదవ వర్షం చూస్తే నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచను బట్ ఈరోజంతా ఈ చిన్న కొమ్ముకు సంబంధించిన విషయాలు నేను ఎందుకంటే ఈ పది ఇంతకు ముందు చూపించిన పది కొమ్ములు ఏంటనేది తెలుసు మనకి అవి ఆత్మీయ స్థితిలో కంటే ప్రకృతి సహజంగా చెప్పాలంటే పది పది దేశాలకి సాదృశ్యం పది రాజులకు సాదృశ్యం అని కమ్యూనిటీస్ అలా ఉంటా ఈ పది కొమ్ములు కొమ్ములు అంటే అంటే కిరీటాలు వ్యక్తికి మనిషికి పెడతాయి కిరీటం కాబట్టి ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచినంటే పది కొమ్ములకి ప్లస్ వన్ అంటే పదకొండు అన్నట్టు ఇవి అంటే మొత్తం పదకొండు కొమ్ములు ఇవి అయితే ఆ పదకొండవ దానికి స్థలం ఇచ్చేటకాయ ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి అవి లేవు ఈరోజు ఆ అంటే ఎండుండాలా పదకొండులో మూడు తొలగిస్తే ఎనిమిది అన్నట్టు అంటే ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి అన్నట్టు ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనుల్లో గర్వంగా మాట్లాడే నోరును ఉండేది దేనికి ఈ పదకొండవ దానికి ఈ చిన్న కొమ్ముకి ఎట్లుందంట మానవుల కనుల వంటి కన్నులు అంటే ఇది మనిషికి సాదృశ్యం లేక దేశానికి సాదృశ్యం ఇది గర్వంగా మాట్లాడు నోరును కలిగి ఉంది అయితే ఇది దేని విషయంగా గర్వంగా మాట్లాడుతుంది నేను పోయావరని చూపిస్తాను మీకు దేవునికి విరుద్ధంగా గర్వంగా మాట్లాడుతుందని చూపించాడు చూడండి ప్రణంగ పదమూడవది ఇష్టపడికి ఈ చిన్న కొమ్ముకు సాదృశ్యమైంది మరి పది కొమ్ములను పదమూడవది మొదటి వస్తుంది మరియు పది కొమ్ములను ఏడు తలలు ఒక క్రూర ముఖం సముద్రంలో పైకి వచ్చినట్టు చూపించింది దాని కొమ్ముల మీద పది కిరటములను దాని తల మీద దేవదర్శన పేర్లు కరమైన పేర్లు ఉండేది అయితే దానియాల కాలం మొదలుకొని ఈ నాలుగు జీవులు ఎట్లా కలిసిపోయినది రెండవసారి చూపిస్తున్నాడు ఇదే దర్శనం అన్నట్టు నేను చూసిన ఆ మృగము ఎట్లుంది ఈ ఒకటే చిన్నది కొమ్ము అది ఒక మృగానికి సాదృశ్యం ఉంది అది ఎట్లుందంటే చిరుతపులి పోలిని ఉందంట ఆ మృగము చిరుతపులిని పోలి ఉండేను దాని పాదములు ఎలుగు పాదములు దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట్టసర్పము తన పదములు సింహాసనం గొప్ప అధికారం అంటే ఈ నాలుగవ మృగము మొదటి మూడు మృగాల గుణగణాలు కలిగినది అన్న విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు పైగా వారు వీరు వీరు వారవుతారని ఎన్నిసార్లు చెప్పింది మనం మొదటి వారు కడపట్టి వారు అవుతారు కడపట్టి వారు మొదటి వారు అవుతారు అనేవి వాక్యం ప్రతిసారి నెరవేరుతూ ఉంటుంది అది అయితే అక్కడ మొదటి సింహంతో ఆరంభమై ఎలుగుబడితో కంటిన్యూ అయ్యి చిరుత పొలితో మనం చూస్తాం దాని గ్రంథంలో ఇక్కడ చూస్తే ఈ మృగము గుణగణాలు చిరుత స్టార్ట్ అవుతున్నాయి ఎలుగుబడ్డితో కంటిన్యూ ఎలుగుబంటి మధ్యలో ఉంది చివరిది సింహం అన్నట్టు సింహము ఎలుగుబంటి చిరుత రివర్స్ లో వచ్చింది ఇది కదా ఈ మార్కెట్ ఇవి ఆశ్చర్యంగా ఉంటాయినట్టు బైబుల్ ప్రవేశాలు ధరించే వాళ్ళు వీటిని జాగ్రత్తగా పరిశీలించాలా రూల్స్ రివర్స్ అవుతా ఉంటాయి మీకు చెప్పిన పాత నిబంధన కాలం నుంచి కృత నిబంధన కాలంకి వచ్చేటప్పటికీ రోల్స్ రివర్స్ అవుతాయి ఉదాహరణకి అబ్రాహ్ము సారా విషయాన్ని చూసినప్పుడు వృద్ధాప్యంలో నేను పిల్లని కంటనా అని సారా కదా అయితే కృత నిబంధనకు వచ్చేటప్పటికీ ఎలిజబెత్ జల్ కూడా వృద్ధాప్యంలో పిల్లని కంటూ జకర్యాకి అనుమానం వచ్చింది రోల్ రివర్స్ అవుతుంది అన్నట్టు ప్రతిసారి ప్రవస ప్రవశ ప్రవచన లేదు కదా తప్పుడు అక్కడ స్త్రీకి అనుమానం వచ్చింది ఇక్కడ పురుషులకి అనుమానం వచ్చిందంటే దేవుళ్ళు ఏం భేదం లేదు కదా స్త్రీ పురుషులని కాబట్టి ఇక్కడ మటుకు పన్నెండవ వచనంలో ఘట సర్పాన్ని చూస్తున్నాము వచనంలో ఒక క్రూ మురుగాన్ని చూస్తున్నాము అయితే పన్నెండవ వచనంలో ఏం చూసినాము ఇందాక చూడండి మూడవ వచనం ఎర్రని ఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండేను దాని తల మీద ఏడు కిరీటములు ఉన్నాయి అంటే సైతానికి కూడా అంటే ఘట సర్పం అంటే సైతాన్ కాబట్టి సైతానికి కూడా ఏడు తలలు పది కొమ్ములు దాని తల మీద ఏడు కిరీటములు ఉండేరు పదమూడో అధ్యాయ చూడండి మొదటి వర్షం దాని కొమ్ముల మీద పది కిరీటంలను దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేవి ఈ ఈ దేవదోషిన క్రమైనది అనేది అక్కడ లేదు అన్నట్టు వాక్యం అంతే దాని గ్రంథంలో కూడా లేదు పర్నెంట్ పద్యాలు కూడా లేదు ప్రధాన పర్ణ లేదు అదే మనం చూడాల్సింది అక్కడ లేనిది ఇక్కడ ఉంటది ఇక్కడ లేనిది అక్కడ ఉంటది అందుకు ముందుకు వెనకలికి ముందుకు వెనకలికి తీసుకెళ్తే అక్కడ దేవుడు అది ఆ రీతిగా చదవాలని మనం ఓపికతో కానీ ఈ రోజుల్లో మనుషులే కోపిక రెడీ టు ఈ రెడీ టు హేరు ప్రతిదీ రెడీ నేడ్ అన్నట్టు కానీ మనకు అట్లా లేదు మన అటిట్యూడ్ అట్లా లేదు మనం ఓపికతోనే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన విధానంగా పోదాం ఈ లోపపు విధానంగా పోదు అలసిపోతున్నారు వండుకోనికి టైం లేదు కాబట్టి బయట కొనుక్కొని మనం వాళ్ళు అది సమర్థించుకుండే జీవితం లేదా గతంలో ఎంత అలసిపోయినా వండుకోలేదా మనుషులు ఉన్నారు తెలియదని అయితే ఆ ఘట సర్పము రెండవ ఆ ఘట తన బలమును సింహాసనమును గొప్ప అధికారంలో దీనికి ఇస్తున్నాయి మనం అర్థం చేసుకోవాల్సిందంటే నేను పోయినా ఒక రెండు వారాలకైత చూపించిన ఒక మోటార్ కారు కానీ మోటార్ బైక్ కానీ తీసుకుంటే దానికిన్న ఇంజిన్ దానికిన్న బాడీ దానికిన్నీ వీల్స్ దానికి పెట్రోల్ ట్యాంక్ ఇవన్నిటి గురించి నేను విశ్వరించిన దానికి మళ్ళా కీపేడ్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ చేసేది ఈ ఆన్ ఆఫ్ చేసేది ఘటసర్పం అన్న నేను చూపించిన తగ్గినవన్నీ ఈ మృగాలే అన్నట్టు ఇవన్నీ కలిస్తే ఒక కార్ అన్నట్టు లేక ఒక మోటార్ బైక్ అన్నట్టు వీటన్నిటిని నడిపించేది సైతాను అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రకృతి సహజంగా నేను ఏసారి తెప్పించిన ప్రతి దేశం ఒక మృగం కదా మన దేశానికి ఎలుగు చైనా దేశానికి డ్రాగన్ ఒక్కొక్క దేశానికి ఆస్ట్రేలియాకి కంగారు అనుకుంటా న్యూజిలాండ్కి ఇంకేదో జీవి ఉంటుంది అట్లా ప్రతి దేశానికి ఒక మృగం శ్రీలంకకి ఒక సింహం ఉంటుంది దానికి సింహం ఉంటుంది శ్రీలంకకి అట్లా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కాబట్టి ఈ దేశం అంతా ఈ లోకాలంతా మృగం అన్నట్టు అది ప్రభు మనం చూపించింది దాని తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ ఒక పెద్ద మృగం బిజినెస్ ఇంకొక పెద్ద మృగం అని మతం ఒక ఒక మృగం ఇట్లా దేవుడు మనకు చూపించింది ఇవన్నీ ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ పోతుంటే అన్ని కలిస్తే ఒక మృగం ఇంత రకమైన మృగం ప్రపంచం అంతటా రీతిగా తయారైందన్న విషయం మనం చూస్తున్నాం కానీ ఇవి ఆత్మీయ స్థితిలో ఇంతవరకు మనం అంత డీటెయిల్ గా చూడలేదు ఇవన్నీ ఏంటంటే క్రైస్తవ గుంపులు ఇవి ప్రపంచాత్మకంగా ఉన్న క్రైస్తవ గుంపులు సర్పములు తేళ్లు గొప్పజనం ఇది కంటిన్యూ అవుతా ఉంది దేవులు గోర తీర్పులు చూపించిన ఆ యొక్క చిహ్నాలన్నీ ఓపెన్ అప్ చేసేసి అవన్నీ చిన్న ఇట్లా ప్యాక్ ఒక ప్యాకెట్ లాగా పెట్టి పదమూడో అధ్యాయ నుంచి ఆ ప్యాకెట్ ఇట్లా ఓపెన్ చేస్తే అందులో నుంచి అన్ని బయటకు వస్తున్నాయి ఇవి తేడా కాబట్టి ఇవి కంటిన్యూ అవుతా విషయం చెప్పిస్తున్నాడు అయితే ఇది సముద్రం నుంచి బయటకు వచ్చింది కదా దాని తర్వాత అది చూడండి ఎట్లా మాట్లాడుతుంది డంబపు ఆయుధ వర్షంగా డంబపు మాట్లాడిన దేవదేశ్వ పలుపు ఒక నోరు దానికి ఇవ్వబడింది మరియు నలభై రెండు తన కార్యము జరుపు అధికారం దానికి ఏర్పాటు గనుక ఎవరిని దూషిస్తుంది ఇది చూడండి ఈ మృగము ప్రపంచాత్మకంగా ఉన్న ఇది ఈ లోకం అంతా ఒక మృగంతో పోల్చబడింది పరమిన జీవితము గవర్నమెంట్ బిజినెసెస్ ఇవన్నీ కలిసి ప్రకృతి సహజంగా చూస్తే కార్మి సీజులు చూస్తే మొత్తం పరమినట్ క్రైస్తవ గుంపు సాదృష్టి కనుక దేవుని ఎట్లా దూషిస్తారు చెప్పండి ఆయన వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడితేనే దూషించాడు ఆయన నామములకు అంటే ఏసుక్రీస్ నామం దూషిస్తుంది ఆయన గుడారాం అంటే చర్చ్ ఇది గుడారాం అంటే చర్చ్ ఆయన గుడారాంను తర్వాత పర్లోక నివాసులను ముఖ్యంగా చెప్తుంది గొప్ప జనం గురించి లక్ష నలభై నాలుగు ఆయన గుడారాం గొప్ప జనం కాబట్టి దేవుణ్ణి దూషించినప్పుడు అంటే తండ్రిని కుమారుణ్ణి సంఘాన్ని ఆయన గుడారాంను పరలోక నివాసులను రెండు గుంపులు ఒకటే చివరికి అయ్యాడు జనము ల లక్షణాలతో కలవాల్సి వస్తుంది చివరికి వాళ్ళ హత సాక్షి అయిన అప్పుడు ఒకటే పెళ్లి కుమార్తెలాగా తయారెత్తారు డేటుకు వస్తారైనా కానీ పెళ్లి కుమార్తె రూపించి ఆయన ఎత్తారు చేయరు ఈ గురు మురుగం ఎక్కడ పోయినా వీళ్ళని దూషిస్తూ సిస్టమ్ ని దూషిస్తారు వీలువర్స్ ని ఉంటారు కేసు క్రీస్తు నామం వాళ్ళకి అసహ్యం అన్నట్టు నేను గమనించిన ఎక్కడ ఈ లోకపు దేవతల పాటలు పాడతారు కానీ కేసు క్రీస్తు నామం పాట వాడితే మటుకు ఎవరు చప్పలు కొట్టాడు నేను చూసిన చాలాసార్లు నేనే అనుభవపూడకుండా చూసిన ఎందుకంటే ఈ లోకం అదొక మృగం ఆ నామాన్ని దూషించే మృగం అన్నట్టు కాబట్టి మనమేం ఆశ్చర్యపోవద్దు అన్న విషయం మీకు చూపిస్తున్నా వాడు వాడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నేను మనకు పేరు వాడతాను ఆయన మహిమ పరుస్తా ఉంటాను ఎక్కడైనా కానీ అనిల మధ్యలో కానీ స్టేజ్ మీదకి ఎక్కినా కానీ మొహమాటం లేకుండా నేను వాడుతా ఉంటాను వాడన ఏమని అనుకోలేను వాడి దేవతలను వాడినప్పుడు నువ్వెందుకు వాడద్దు నువ్వు ఎందుకు సెలెంట్గా ఆయన నామం గురించి ఎవరు ఆయన వారి గురించి తండ్రి అందో సిగ్గుపడతానడా లేదా కస వార్తలు ఎన్నిసార్లు మనం చూసినాం ఆ విషయాన్ని అందుకని మనం మనకు కాంప్రమైజ్ కావద్దు సిగ్గుపడద్దు ఎంత సిగ్గుపడతావు క్రైస్తవులు ఎందుకు సువార్థ ప్రకటించారంటే సిగ్గు వాళ్ళకి లేక భయం ఈ రెండే ఉంటాయి అయితే ఈ మృగం ఏం చేస్తుంది ఏడవ వర్షం మరి పరిశుద్ధులతో యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడింది చూడండి పరిశుద్ధులతో యుద్ధం చేయ చేసి వారిని జయించినప్పుడు దానికి అధికారం ఇవ్వబడింది మీరు చెప్పండి పరిశుద్ధులు అంటే మనకు తెలుసు కదా గొప్ప జనం కదా చివరికి అందమైతే తరణ గంధం చివరి అధ్యాయంకి వచ్చినప్పుడు ఇరవై రెండు కాదు ఇరవై ఇరవై రెండులోనే ఉంటుంది అది పరిశుద్ధులు దాని తర్వాత నీతిమంతులు దాని తర్వాత భక్తిహీనులు దాని తర్వాత దుష్టులు నాలుగు గుంపులు కనిపిస్తూ ఎప్పుడైతే గొప్ప జనము పన్నెండు నెలలు చూస్తాము గొప్ప జనము మనతో అంటే లక్ష నలభతో వాళ్ళతో కలిసే సమయంలో వారి మీద విజయం పొందడానికి వీరికి అధికారం ఉంటుంది వారి మెడల మీద కత్తులు ఉంటాయి అన్న విషయం నేను ఎన్నిసార్లు చూపించిన హతసాక్షులైనాక వారు గొప్ప జనము అంత మరణించి అప్పుడు దేవుని సన్నిధికి వస్తుంది వీళ్ళంతా గొప్ప సమూహం ఎవరంటే అప్పుడు వ్యవహారం భక్తులు నాయకు తెలియదు అంటున్నాడు వీళ్ళందరూ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గొరకుడు రక్తంలో తమ వస్త్రం అప్పుడు ఉతుక్కున్న అని ఆయన వారి గురించి సాక్షిస్తున్నాడు వీరు ప్రతి వంశం మీదనూ ప్రతి ప్రజ మీదనూ ఆయా భాషలు మాట్లాడే వారి మీదనూ ప్రతి జనం మీదనూ అధికారం దానికి ఎవడం మొత్తం కంట్రోల్ ఉంది ఇప్పుడు అదే మనం చూస్తా ఉన్నాం కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించాల్సిందే ఎందుకంటే దీన్ని వినాలని చెప్తే తొమ్మిదవసారి ఎవడనో చెయ్యగలవాడైతే వినుగాక చెయ్యగలవాడైతే వినుగాక అన్న విషయం అయితే పదకొండవ పదకొండవ వసనాలకు వచ్చినప్పటికీ భూమిలో నుండి మరి ఒక క్రూ మృగం పై ఇది ఇంకొక దర్శనం అన్నట్టు అయితే అదేమో సముద్రం నుంచి వస్తుంది ఈ మృగమేమో భూమి మీద నుండి వస్తుంది భూమిలో వస్తుంది అయితే ఇక్కడ ఒక చూడండి పదకొండవ శరం అది ఇది చిమ్మరిగా మిగిలిపోయిన మృగం అన్నట్టు భూమి నుంచి వచ్చింది భూమిలో నుండి వచ్చింది గొర్రపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను అది ఘట వలే వల్లే మాట్లాడుచుడాను చూడండి ఇది కూడా ఘట సర్పం లాగా మాట్లాడుతుంది మొదటిది కూడా సింహం అదేసారి సముద్రం నుంచి వచ్చింది కూడా అట్లనే మాట్లాడుతుంది చూడండి ఐదవ వచనంలో పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో సముద్రం నుంచి వచ్చిన మృగం కూడా డంభపు మాటలు దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి వేయబడింది అది అట్లా మాట్లాడుతుంది దేవుని దూషించడము యేసుక్రీస్తు నామే దూషించడము గొప్ప జనాన్ని దూషించడము తర్వాత లక్షణాల్బంధాలు అంటే మతపరమైన క్రైస్తవ గుంపు మతపరం నుంచి బయటకు వచ్చిన గుంపు కూడా దూషిస్తుంది అన్నట్టు ఈ లోపం అదే రీతిగా భూమిలో నుండి చిన్నది కూడా అదే రీతి చూడండి మరియు భూమిలో నుండి పదకొండవం భూమిలో నుండి మరియు క్రూరము పైకి వస్తే చూచి తిని కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి అది ఘట్ట సర్పం వల్లే మాట్లాడుచున్నాను తర్వాత చిన్న పన్నెండు అది ఆ మొదటి క్రూర మృగాకున్న అధికారపు చేష్టలు ఉన్నాయో దాని ఎదుట చే చిన్నది దీనికి కూడా చావు దెబ్బ తగిలింది పన్నెండవ అధ్యాయంలో చూసినా చావు దెబ్బ తగలడం కాబట్టి పన్నవ పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఘట్టశర్పమే ఈ మృగాలు కూడా అన్ని ఒకటే అని ఎన్నిసార్లు నేను రుజుపరుస్తున్నాయి ఇవన్నీ ఒకటే కామెట్రీస్ వాళ్ళు ఇవన్నీ ఒకటే ఇప్పుడు ఉంటున్న వ్యవస్థ దేవునికి విరుద్ధంగా ఉన్న వ్యవస్థ ప్రపంచాత్మకంగా ఇక ప్రకృతి సజంగానే నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను తర్వాత చూడండి అది ఆకాశం భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి సూచన చేసినది తర్వాత దాని గుణగణాల గురించి అన్ని అక్కడ రాయబడ్డాయి మనం చూసినాం అయితే ఈ ఆరు వందల అరవై మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం పద పద్దెనిమిదవ ఈ మృగానికి చివరికుండే ఈ మృగానికి ఒక సంఖ్య ఉందని మనం చూస్తూ అయితే ఆ సంఖ్యని లెక్కింపని ఇమ్మన్నాడు బుద్ధి గల వాడు దాన్ని లెక్కించాలంట అది మనం ఆల్రెడీ ట్రై చేసినాం చాలాసార్లు గతంలో ఈసారి మరీ డీటెయిల్డ్ గా వెళ్ళిపోతాం అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ రికార్డింగ్ చేసేస్తాం దాని గురించి ఇంకా పర్మనెంట్ గా మనం మళ్ళీ రిపీట్ కాకుండా అట్లీస్ట్ టూ అవర్స్ రికార్డింగ్ ఉంది ఆల్రెడీ మన దగ్గర ఆరు యాక్చువల్గా అయితే ఆరు వందల అరవై ఆరు మొదట్లో లేనే వాక్యం అది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ప్రాచీన పత్రికలలో ఆరు వందల కానీ తర్జుమాలో ఆరు వందల అరవై ఆరు అందరూ ఇంటర్నెట్లో చూసినా ఏ పుస్తకాలు తీసినా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆరు మీద పుస్తకాలు రాసింటారు సినిమాలు కూడా చాలా కాని ఆరు వందల ఆరు మనం చేసిన విధానంగా అవన్నీ ఆత్మీయమైన అన్న విషయాన్ని మీకు చెప్పించిన లేఖ పర్యాదు ఎందుకంటే ఆరు అనేది దాంట్లో వాళ్ళు ఏం చేస్తుంటే సిక్స్ హండ్రెడ్ అండ్ కానీ ఇంగ్లీష్లో లేదు సిక్స్ తర్వాత కామా సిక్స్టీ అని ఉంది ఇంగ్లీష్ లో తర్వాత చూపిస్తారు ఈరోజు చూడంగానే వారు మనం వాళ్ళకి పైన ముగిస్తా ఆ సంఖ్యకు సంబంధించింది త్వరలో మనం రికార్డింగ్ స్టార్ట్ చేయబోతున్నాము ఆరు వందల అరవై ఆరు అయ్యి ఏంది ఇంతకాలేది ఇది ప్రతి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న కాలంలో ఉన్న కామెంటరీస్ కి భిన్నంగా ఉంటుంది మనం చూసే వాక్యం ఎందుకంటే ఆరు అనేది మనిషికి సాదృశ్యం కాబట్టి ఇది మనిషి సంఖ్య అని చాలా తేటగా చెప్తుండే పజనిదవశంలో అది ఒక మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య మృగంది కూడా మొదట్లో బుద్ధిలో వాడు మృగం యొక్క సంఖ్యని లెక్కను ఇది మృగం యొక్క సంఖ్య అంటున్నాడు దాని తర్వాత అది ఒక మనిషిని సంఖ్య అంటే ఆ మనిషే మృగం అంటుంది అంటే ప్రపంచమంతట మనిషి మృగంలాగా ఉండడం అని చెప్తుంది కాబట్టి ఇక్కడ ఆరు వందల అరవై ఆరు అంటే మూడు ఆర్లు చూపిస్తాం వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉంటారు దాని గురించి ఆయన చూపిస్త తర్వాత మీకు ఈ లోకం ఎట్లా దాన్ని అర్థం చేసుకుంటుంది మనకి కూడా వేరీగా చూపించింది అనేది నువ్వంత డీటెయిల్ గా పోగలుగు తిని కానీ వాటికి గ్రహించలేరు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఈ ముద్ర వేసుకున్న వాటికే భవిష్యత్తు లేకపోతే లేదు తర్వాత ఈ ముద్ర ఎవరికి సంఘం ఎత్తపడినాక విడవబడ్డావా అనుకుంటుంది అంటుంది అసలు అట్లాంటివి ఎక్కడ లేవు వాక్యం ఒక్క లేదు ఎవరు చూపించరు కూడా అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ బైబుల్ ఆధారం ఎక్కడుంది ఎక్కడ అనిపించింది ఇంకా ఆ వాక్యం ఆ రీతిగా కాబట్టి మరికొంత డీటెయిల్గా దీన్ని మనం చూస్తాము ఈ ఘట ఈ మృగాలకి దాని శక్తినిస్తుంది కాబట్టి ఇవంతా ఒకటే వ్యవస్థ అనేది మనం మటుకు అర్థం చేసుకోవాలి ప్రతి మృగము ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి అతుక్కొనే ఉన్నాయి అని నేను కొన్నిసార్లు చూపించిన రంగున్న అధ్యాయంలో అది భిన్నమైన నాలుగో మొదటి మూడు మృగాల గుండగణాలు కలిగింది అని చూపించిన వాటికి సంబంధించిన చిన్న కూడా అంటే దేనికి సంబంధించింది ఎలుగుబంటి అంటే దేనికి సంబంధించింది తెలుసు సింహము ఎలుగుబంటి చిరుత పులి అంటే తెళ్లకు సాదృశ్యం ఎలుగుబంటి అంటే సర్పములకు సాదృశ్యం మళ్ళా అంటే రెండు దశలో చూస్తా అర్థం సింహము తేళ్ళకి సాదృశ్యము మరోసారి సర్పములకు సాదృశ్యం దాని గుణగనాలను బట్టి అది సిమ్ అది అది సర్పమా తేలని మనం గ్రహించాల కాబట్టి చూడ ప్రకటన గ్రంథము పదమూడో అధ్యయాలని విషయాలు మనం చూస్తున్నాము అయితే దానికి గ్రంథం మూడవ నేల కూడా ఏడో మనం చూసేది ఏంటంటే అది సముద్రం నుంచి బయటకు వచ్చిన ఊరుకం అనే కాబట్టి సముద్రము అన్నప్పుడు బబ్బులోనికి సాదృశ్యం అని అనేక పరిగలను గ్రహించాలి బబులోన్ అంటే మతపరమైన జీవితం క్రైస్తవుల జీవితం దీన్ని యావరేజ్ క్రిస్టియానిటీ అంటారు లేకపోతే మన దేశంలో నామినల్ క్రిస్టియానిటీ అంటారు అంటే ఆచారబద్ధమైన క్రైస్తవత్వం అంటారు నా నామకరణ క్రైస్తవం అంటారు తెలుగులో కరెక్ట్ నామకరణ క్రైస్తవత్వం అంటారు అనట కాబట్టి బబులోన్ల నుంచి ఈ మృగం బయటకు వస్తుంది దాని భూమి కూడా బబులుకి సాదృశ్యమైన చూపించిన కాబట్టి హబ్బకు గ్రంథాలు కూడా నేను చూపించాను మనుషులని చేపలతో పోలిచేడు దేవుడు అక్కడ హబ్బకు గ్రంథంలో చూపించిన చాలా సంవత్సరాల క్రితం అయితే ఈ దేశాల గురించి దీనిగా ధ్యానించినాక మనము ఆ ప్రకటన గ్రంథంలోని కొన్ని విషయాలు మనం ఏం చేస్తున్నామంటే కృష్ణుడు ఇంకా రెండవ అధ్యాయంలో ఆ యొక్క ఈ మృగానికి వ్యక్తిస్తుంది అంటే బొబులోని మీద ఆ మృగానికి అధికారం ఇస్తుంది సైతాన్ గారు కాబట్టి ఊహించుకోండి అది మనము ఊరల తీర్పులో కూడా మనం చూసినాం అగాధ కొలిం నుంచి పొగ పొగలు బయటికి రావడం అందులోంచి మెడతలు రావడము ఆ మెడతలు భూమిని అంతా కఫీ ఇవన్నీ మనం చూసినాం అవన్నీ తేళ్లకు సాదృశ్యము మళ్ళీ అగాధంలో వాడేవాడు దాని చెవి పొందుకున్న కూడా అపోలియాను అబ్దూను అని వాడి పేరుని మనం చూసినాం వాడి పేరు సైతాన్ అని కూడా మనకు ఈ తేళ్లను పంపించడం విషయాన్ని మనము పొరల తీరుపులో తీసినాం దీర్ఘ అంటే గొప్ప మీద ఈ తేలు ఈ పై వారి సంత వారి సంపాదన అంతా లాక్కుంటాయి చివరికి వారిని బహుగా శ్రమల పాలు చేస్తాయి దాని కాటు భయంకరమైన కాటు అనే వీసాలు చూపించలేదు మతపరమైన గుంపు ఏ రీతిగా గొప్ప జనది శ్రమలకుండా తీసుకెళ్తుందని చూపించినాం దాని ఆరవ బూరకు వచ్చేటప్పటికీ సర్పములు ఏ రీతిగా వారిని చంపిస్తే మరణానికి అప్పగిస్తాయి ఇసుక ఏ రీతిగా అయితే ఆ ప్రధాన యాజకులకి ప్రభుని అప్పగించండ్రో అదే రీతిగా తేళ్ళు గొప్ప జనాన్ని ఆ యొక్క సర్పంలోకి అప్పగిస్తాయి చివరి కానీ మనం చూపించినాం గొర్రెల తీర్పులో కాబట్టి ఈ యొక్క సముద్రము వబులోను అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అయితే ఈ చిన్న కొమ్ము ఈ చివరి మృగానికి సాదృశ్యం అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే తగ్గిన పట్ల వచ్చింది బయటికి అయితే ఇది దేనికి సంబంధించింది అని అని మనం చూడాలి చూడండి ఒకసారి ప్రకటన ఐదు మూడు పదమూడో ఉదయం ఐదవ వర్షంలో ఈ చిన్న కొమ్ము గురించి దీరడం ఇక్కడ ఐదవ వచనం డంబపు మాటలను దేవదూషలను పలుకు ఒక నోరు దారి ఇయ్యబడను అది పాయింట్ నేను చెప్పాడు చెప్తుంది కాబట్టి తెలిసిన మటుకు అండ్ దేర్ వాజ్ గివన్ టు హిల్ ఏ మౌత్ స్పీకింగ్ గ్రేట్ థింగ్స్ డంబపు మాటలు అదే ధాన్యలు గ్రంథం చూడండి ధాన్యల గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై వచ్చం దాని తలపైన పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగిన మూడు కొమ్ములను కొట్టివేసి కనులకును గర్వంగా కనులను గర్వంగా మాట్లాడిన నోరు ఆ వేరు కొమ్ము చివరిది అది అనగా దాని కడమ కొమ్ముల కంటెను మలుము కొలి కలిగి ఆ కొమ్ము సంగతి విచారించి అది గర్వంగా మాట్లాడే లోరు గలది అది పాయింట్ నుంచి చెప్పేది కాబట్టి ఇదే ఇక్కడ దారి ధాన్యాలు తీసిన దర్శనం ఆ యొక్క మృగము రటం గంకి ఒకటే చివరి కుండె చిన్న కొమ్ము గురించి మనం మాట్లాడుతున్నాం అది చివరి కుండె మృగం అనేది కాబట్టి పదమూడవ అధ్యాయం ఐదవ వర్షంలో అంబికంగా మాట్లాడుతుంది దాని కదా ఏడవ దేని మీద వర్షం కూడా దాని మీదనే మాట్లాడుతుంది బట్టి రెండో ఒకటి అన్న విషయం మన జ్ఞాపకం అయితే ఏడవ వస్తువులు చూడండి దానికి అధికారం ఇవ్వబడింది దీన్ని ఎంత చూపించిన దానికి అధికారం ఇవ్వబడింది ఏంది పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి మనం ఆరవ బుర్రలో చూస్తున్నాము ఏడవ బుర్రలో చూస్తున్నాము దాని సంవత్సరం మరియు పరిశుద్ధులతో ఏడవ వర్షం చూడండి దాని కనుక పగడం కదా పరమల దశం మరియు పరుషుతులతో యుద్ధం చేయును వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడను అక్కడ వారందరూ మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ మళ్ళీ ప్రతి వంశం ప్రతి ప్రజ ఆయా భాషలు మాట్లాడే వారందరి మీదను ప్రతి జనం అధికారం దానికి ఇవ్వడం ఈరోజు మొత్తం ప్రపంచమంతా దాని అధికారంలో ప్రతి జనమంతా అర్థం చేసుకోండి పూనివాసి అయితే ఖచ్చితంగా దానికి అంటల్లో పోతున్నాడు లక్ష నలభై నాలుగు వేల మంది ఆకాశవాసులు కాబట్టి వారికి వారి మీద సైతానికి ఏ అధికారం ఆ గుంపులో ఉంటేనే కానీ నువ్వు వీటన్నిటినీ చూడలేవు ఈరోజు క్రైస్తవ సంఘం ఎందుకు వీటిని చూడలేని స్థితిలో ఉంది వాళ్ళు చెప్పే వాక్యాలలో ఈ ఉండవు మనం చూస్తున్న విషయాన్ని ఎందుకుండవు అంటే వాళ్ళు ఆ గుంపులో కలిసిపోయిన వారు కాబట్టి వాళ్ళు ఉండరు మనం నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి ఆకాశవాసులం కాబట్టి క్రింద ఏం జరుగుతుందో మనం చూడగలుగుతున్నమాట కాబట్టి ప్రతి ఒక్కరి మీద దానికి అధికారం ఇవ్వబడిన లేచి చూడండి దాని గ్రంథం ఏడవ అధ్యాయం మరోసారి చూస్తాం పరిశుద్ధులతో యుద్ధం చేయటకు దానికి తర్వాత వారి మీద విజయం పొందుటకు దానికి అధికారం ఇవ్వబడిందని ఏడవ సార్లు చూస్తాం మరోసారి చూడండి మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడింది దాని గ్రంథంలో చూడండి ఇప్పుడు రెండింటిని పోల్చుకుంటే సేమ్ మృగం అన్నట్టు ఇది ఏడవ ఇరవై ఒకటో వచనం ఈ కొమ్ము పరుషులతో యుద్ధం చేయించి వారిని గెలిచిన దాయను కాబట్టి ఆ చివరి కొమ్ము చిన్నగా మరిచిన కొమ్మే చివరి మృగము మరీ తేటగా ఉంది ఈ భూమి మీద వచ్చిన మృగము ఏడవ వచనం లేమంటుండో యుద్ధం అది ప్రకటన కన్నా పదమూడు పది పరిశుద్ధులతో యుద్ధం చేయును వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడేను దానికొచ్చినప్పుడు ఏడవ అధ్యాయము ప ఇరవై ఒకటో ఈ కొమ్ము పరిశుద్ధతో యుద్ధం చేయించు వారిని గెలిచిన దాయము గెలిచిన దాయము వారి మీద విజయం పొందుతున్నాడు అన్న అయితే ఎంతవరకు వీళ్ళు చనిపోతా ఉంటారు గొప్ప జనం అంటే ఇరవై రెండవ ఆ మహావృద్ధుడు వచ్చి మహోనతిని పరిషత్ల విషయంలో తీర్పు తీర్చి వరకు అలా జరుగును కానీ సమయం ఆ పరిషద్లో రాజ్యం ఎలుగురని సంగతి నేను గ్రహించింది దాని తెలియదు ఇవంతా కానీ ఎవరి పరిషత్లు తెల దేవుడి లోహంలోకి వచ్చేంత వరకు గొప్ప జనం అంతా హాతసాక్షులు ఉంటారు నేను చూపించిన అందరూ హతసాక్షులు అవుతున్నారు ఇన్నిసార్లు ఇక్కడుంది వాక్యం బహుతేటగా తర్వాత దేవుడు యోహాను భక్తులతో మాట్లాడేది నేను మీకు చూపించిన ఈ బలిపీఠ క్రింది ఆత్మలు అన్న వాక్యం ఒకరోజు నేను చూపించినప్పుడు వీళ్ళంతా ఎవరు దేవుని సజలకుడుతున్నారు దాదా సత్యస్వరూపి ఎందాక ఈ భూనివాసుల నిమిత్తమే మా నిమిత్తమే భూనివాసులకు తీర్పు తీర్చక ఉంటావు అంటే కొంతకాలం ఆగండి మీ సహదాసుల సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు కొంత అదే ఇక్కడ చెప్తున్నాడు దాన్ని అర్థం చేసుకోండి అంటే మన ప్రభు ఏ ప్రభులే మహావృద్ధుల్లా కనిపిస్తాడు పటంలో కానీ దాని గంధంలో కానీ చూస్తే యవనస్తులాగా ఉంటాడు తల బహుగా నిలిసిన వాళ్ళలాగా కనిపిస్తూ అక్కడ ఆ దర్శనంలో మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశోధన విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగో తిరుపు అయ్యేంత వరకు హతసాక్షులు అవుతూనే ఉంటారు ఈ లోకంలో లాస్ట్ వ్యక్తి వరకు దాని ధరకునే వీళ్ళు ప్రపంచం మీరు రాజ్యం వెళ్తున్నవారు తిరిగి ఆ యొక్క హతసాక్షులు అయిన సన్నిధికి వచ్చినాక అప్పుడు వారికి రాజ్యాలు అనుభవించబడతాయి అన్నట్టు కాబట్టి రెండు వాక్యాలు పట్టణ గంధం ఏడో పదమూడు ఏడు రెండు ఒకటే మృగం గురించి సూచిస్తున్నాయి అంటే ఆ భూమి మీద వచ్చిన మృగమే ఆ చిన్న కొమ్ము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది వాక్యం తర్వాత దాని గ్రంథము ఇరవై ఐదవ వర్షంలో ఏమనుందంటే ఈ యొక్క మృగము ఏం చేస్తుందన్న విషయాన్ని దాని క్రియలేంది అనేది అక్కడ ప్రయాణపడింది అదొకటి మీకు అర్థమైతే మనం కొంచెం విక్యాన్ని ముగించుకోవచ్చు రోజుకి కొంచెం ఉపయోగపడాలా దాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడాలా దాని గ్రంథము ఏడవ అధ్యాన్ని గతంలో చూపించినది ఇరవై ఐదవ వచనంలో ఏముందంటే ఈ మృగము ఒక రాజ్యంతో పోల్చబడింది అని చెప్తుంది చూడండి ఇరవై నాలుగో వచ్చినం ఆ పది కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబో పది మంది రాజులను సూచించుతున్నది కాబట్టి ప్రతి కొమ్ము ఒక రాజ్యానికి సాదృశ్యం ప్రకృతి సహజంగా ఉన్నాయి ఆత్మీయంగా ఉన్నాయి నేను ప్రకృతి సహజంగా ఇప్పుడు చూపించాను అవి ఎక్కడుండే నేను చూపిస్తా సపరేట్ డిస్క్ రికార్డింగ్ లో చూపిస్తా దాన్ని సెపరేట్ రికార్డింగ్ లాగా మనం పెట్టుకోవచ్చు కూడా తర్వాత కాలిటీ ఎవరికన్నా ఆసక్తి ఉంటే నేర్చుకోవడానికి ఈ పది కొమ్ములు ఏది ప్రకృతి సరి జీవితాద్ది కానీ మనకేమో ఆత్మీయమైనది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ సర్పములు తేళ్ళు ఏ రీతి గొప్ప జనం అనేది మనం గ్రహించగలిగితే గొప్ప జనానికి చూపించి వాళ్ళని బయట తీసుకొని రాగలం మనం మన సేవ దానికి సంబంధించి ఈ పది కొమ్ములు పది రాజ్యం లేక ఈ లోకం అది అంటే ఈ లోకం అంతటి సాదృశ్యం అన్నట్టు యాక్చువల్ అయితే పదకొండు అని చెప్పించారు కదా అయితే ఈ చివరి విద్య ఒకటి ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి చివరి కొమ్ము అది ముందు ఉన్న రాజులకు భిన్నంగా మరి రాజ్యం రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడుగురైన మూడు కొమ్ములవి మూడు కొమ్ములు పెకిలింపబడ్డాక ఈ యొక్క పదకొండవ దానికి మూడు కొమ్ములు పెకిలిపబడితే మొత్తం ఎనిమిది అవుతాయి అయితే ఏడు ప్లస్ వన్ కదా అంతకుముందు మూడు ఉండే అంటే పది ప్లస్ ఒకటి పదకొండు పదకొండులో మూడు తీస్తే ఎనిమిది అన్నట్టు అట్లా అయితే ఈ కొమ్ము ఈ రాజ్యము ఇరవై ఐదవ ఆ రాజు మహోన్నతికి ఉన్నతినికి విరోధంగా మాట్లాడొచ్చు తర్వాత చూసినాం మహోన్నతిని భక్తులను నలగొట్టను మహోనతుని బహు భక్తుని భక్తులను నలగొట్టను భనమ్మని నలగొడతారు రాజ్యం అయితే ప్రకృతి సహజంగా ఈ యొక్క కొమ్ము ఇస్రాయల్ దేశానికి సాదృశ్యం అని కొన్ని కామెంట్రీస్ ఎలా ఉంటుంది ఒప్పుకోరు ఎందుకంటే ఇస్రాయల్ దేశానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని జైలు కాబట్టి మన దేశంలో కూడా అది త్వరలో తెలుసు ఇస్రాయల్ ప్రజలకు వ్యతిరేకంగా ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయల్ ప్రజలకి వ్యతిరేకంగా ఎవరు ఇంటర్నేషనల్ కోర్స్ అలా ఇంకా బహు కేర్ఫుల్గా ఉండాలి మనం వాళ్ళ గురించి మటువంటి బహు క్రూరంగా ఉంటున్నట్టు ఈ ఆ రాజ్యం మూడవ చిన్న చిన్న రాజ్యము మహా మన దేశం లాగానే డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఆ రాజ్యము మహోన్నతులకి విరుధంగా మాట్లాడుతుంది అంటే ఏసు ప్రభుకి ఎప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంది నిబంధన కాలంలో ప్రవక్తలకి విరుద్ధంగా మాట్లాడింది విషయకి విరుద్ధంగా నిలబడింది ప్రతి ప్రవక్తకి విరుద్ధంగా నిలబడింది ధర్మశాస్త్రానికి విరుద్ధం నిలబడింది యాత్ర తన సొంత ప్రియకుమారుడికి విరుద్ధం నిలబడింది తన శిష్యులకి విరుద్ధం నిలబడింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాగా హింసిస్తున్నారు రేషన్ ఎందుకంటే కొత్త నిబంధన పాటిస్తున్నాం వాళ్ళకి ఏంటంటే పాత మనం చిలకన చేసినాం వాళ్ళకి గుణగా కానీ మనకు తెలుసు పాత నిబంధన కేవలము అది అర్థం వంటిదని పౌలు చెప్పిన విధానం పాత నిబంధన పాత నిబంధనలు నువ్వు క్రొత్త నిబంధన దృష్టిలో అర్థం చేసుకుంటేనే కానీ దాని దాని పరమార్థం మీకు తెలియదు దానికి అవసరం ఉండదు అన్నట్లేకపోతే కొత్త నుంచి మనం పాత నిబంధన అర్థం చేసుకుని ప్రయత్నిస్తాం వాళ్ళు అట్లుండరు వాళ్ళు ప్రకృతి సహజంగా చూస్తారు దాన్ని కొత్త నిబంధన ప్రధికరిస్తారు ఈరోజు కూడా అయితే ఇరవై ఐదో వర్షంలో ఆ రాజ్యం గురించి అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను చూడండి మనకు తెలుసు పండుగ కాలంలో న్యాయ పద్ధతులు అంటే ఎంతో పండుగ కాలంలో అంటే మనకు తెలుసు ఏ శికులకే పండుగ కదా ఏడు పండుగలు ఉన్నాయి ఏసారి పదకే మనకి ఏ పండుగ లేదు యాక్చువల్గా క్రైస్తవులు తయారు చేసుకున్న పండుగలు క్రైస్తవత్వంలో ఏ పండుగ లేదు అప్పసుల బోధనలో ఏ పండుగ లేదు అప్పోసుల ఏ పండుగ లేదు పెద్ద కొస్త చాలా మంది పెంత కోస్తే చర్చలు పెట్టుకుంటారు కదా అది తప్పు పెంత కోస్త చర్చ ఏం లేదు అది పెంత కోస్త అన్నదే లేదు బైబిల్ అంటే యాభైవ దినం అని తెలుసు అంటే యాభై కాబట్టి యాభైవ దినంన వాళ్ళు పండగ ఎందుకంటే పంట తీసుకొచ్చినాక ఆ దినంన అందరూ పండగలు తీసుకుంటుంటే అప్పోసలు నూట మంది ఉపాసం ఉన్నారని నేను చూపించిన ఎందుకంటే వీళ్ళు పండగలు తీసుకుంటే వాళ్ళు కదా పుస్తకలు వాళ్ళు ఇంటి పైకప్పున కూర్చొని దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు క్రింద ఇసల్ పేలు పండగలు తీసుకుంటున్నారు మంది వెళ్ళేమో పండగను తృఢీకరించి తవ్వు కొరకు కనిపెట్టుకు అది పెద్ద కోస్త అనుభవం ఎట్లయింది ఎంత మోసపోయింద చర్చ్ పెద్ద అనుభవం ఎట్లయింది అది ఇసాల్ పేల అది ఆ పైన పరుషురాత్మ పొందుకున్నది ఉపాసం ఉండేది వీళ్ళెమ్మ కింద పెద్ద కోస్త పండుగ చేస్తున్నారు కాబట్టి పెద్ద కోస్త అనుభవం అనేది ఎవరికి పండుగ తీసుకుంటున్న వాళ్ళకి కదా వర్షాలతో పొందుకున్న వాళ్ళకి కాదు పెంత కోస్త చర్చ మోసపోయింది పేరు ఏదైనా పెట్టుకొని అని నీ హృదయం మాడాలి కదా అసలే పండుగ కాలంలోనూ న్యాయ పద్ధతులను అంటే ఈవెన్ పది ఆర్గ్యలను కూడా వాడు మార్చడానికి రేటు న్యాయ పద్ధతులను నివారణ చేయబోను పనుల్లో వారు ఒక కాలము కాలంలో అర్ధకాలం అంటే మూడున్నర కాలము కాలంలో అంటే ఒక కాలం అంటే ఒక సంవత్సరం కాలంలో అంటే రెండు సంవత్సరాలు అర్ధకాలం అంటే సగం సంవత్సరం మూడున్నర సంవత్సరాలు అంటే నలభై నెలలు అన్నట్టు దాదీసినట్టు నలభై రెండు నెలలు అతన్ని వశంన ఉంచబడతారు కాబట్టి గొప్ప చిన్న అందరు వేణి ఉంటారు తేళ్ళ ఆధీనంలో అతని అధికారము నశింప చేయటకు నిర్మూలం చేయటకు తీర్పు విధిపబడిను కనుక అది కొట్టివేయబడింది శాశ్వతంగా చిన్న కొమ్ము నరికి వేయబడుతుంది కొట్టివేయబడుతుంది అని దేవుడు ఇరవై ఏడవ విషయం ఏమిటంటే ఆకాశం రాజ్యమును అధికారమును రాజ మహాత్యమును పరిషత్తులకు చెందును చివరి ఆ రాజ్యము నిత్యం నిలిచిన తిష్టాం రెండవ ఒకటి హతసాక్షులైనక అవన్నీ తిరిగి వీళ్ళకి వస్తాయని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు నేను వాక్యం జ్ఞాపిస్తాను వచ్చే వారము ఈ మృగానికి మహాగాయం కలగడం అనేది ఏంది అనేది నేను మీకు చూపిస్తా తర్వాత వీడు అద్భుతాలు చేస్తున్నాడు మహాత్లు చేస్తున్నాడు ఏంది అలాగే మీకు చూపిస్తా వచ్చే వారం బహుదీర్ఘ మనం కానీ ఆల్మోస్ట్ నేను వచ్చే వరకు పిల్లచ్చింది దేవుడు పర్మిషన్ ఇస్తే ఎందుకంటే ఈ చివరి మృగము ఏ రీతిగా ప్రపంచమల పాలు చేస్తుంది ఆ ఐదవ బూర ఆరంభం ఎట్లా ఉంటుంది అనేది అక్కడ చూస్తుంది ఏడవ ఆరవ బూరకు వచ్చేటప్పటికీ ఏం జరుగుతుందరూ మనకి సర్మిషన్ తెలిపిస్తుంది అది మనం ప్రాణంగా ఎనిమిది అధ్యాయం ఏమి ఏడవ అధ్యయనంలో చూసినాం ఎనిమిదో అధ్యాయం అంతా దానికి సంబంధించింది కదా మొదటి బూర ఎనిమిదవ అధ్యాయంలో ఆరంభం అవుతుంది అధ్యాయంలో అవి ఆరవ బురట్ మనం వస్తాం అన్నట్టు అటు వచ్చారో నేను చూపిస్తాను మొదటి బురలు ఏం జరిగింది అది దాని తర్వాత అధ్యాయంలో ఉన్న మృగము పదమూడవ అధ్యాయంలో మృగములు అన్నీ ఒకటే అన్న విషయాన్ని నేను మరోసారి మీకు చూపిస్తున్నాను తర్వాత ఈ మహాశ్రమలు ఎట్లుండబోతున్నాయి అని అనేక పర్యాలు చూపించినా తిరిగి నేను చూపిస్తాను ఏ రీతిగా వాడు చెరసల్లో వేయబోతున్న కొంతమంది అది కొంతమందిని ఏ రీతిగా మరణం వరకు అప్పగిస్తున్నాడు ఆరవ ఐదవ బుర్రలో చెరసల్లో పడేస్తారు ఆరో బుర్రలో మరణిస్తారు అని నేను చూపించిన వాక్యం ఎవరిని అంటే పన్నెండవ అధ్యాయాలు తెలుస్తాం వీళ్ళందరూ ఎవరంటే గొప్పజనం వీరు మగ శిషువు స్త్రీ ప్రసవించిన మగ శిశువు అని చూపించిన ద రెమినెంట్ ఆఫ్ అర్ సీడ్ అని చూపించిన చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం అది పంతొమ్మిది వందల పన్నెండు ధ్యాన పదిహేడవ స్టంలో గొప్ప యుద్ధం చేసి వారి మీద విజయ పొందుతారు ఆ ఎందుకు వీళ్ళు యుద్ధ యుద్ధంలో ఓడిపోతున్న విశేషుడు అది ఎందుకన్నప్పుడు నేను అనేక పర్యాలు చూపించినా వచ్చే వారం ఖచ్చితంగా దాన్ని మరోసారి నేను చూపిస్తా అది పాత కాలంలో కూడా నెరవేరింది క్రొత్త కాలంలో కూడా నెరవేరింది అది నీకు వారం తీరంగా చూపిస్తా అటువంటి గొప్ప అనుభవం మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తా పరశుద్ధు భవి దేవ మీ గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు ప్రభు ఆయకతన్ మళ్ళీ ఘటసర్పము అన్ని ఒకటే అన్న విషయాన్ని మీరు పరిచిస్తున్నారు ప్రభా ప్రతి దశలో వాటి గుణగణాలు లోకటే ఉన్నాయి అవి డాంబికంగా మాట్లాడుతున్నాయి అవును ప్రభా అవి గొప్ప జనం మీద విజయం పొందుతున్నాయి గొప్ప జనాన్ని తొత్తు నెత్తిలో తొక్కుతున్నాయి ప్రభా అందరూ హతసాక్షులవతర మాట్లాడతారు మహోన్నతుడి తీర్పు దినం వరకు ఇది ఇలాగే జరుగును అని ధ్యానిలు అంటున్నాడు ప్రభా వ్యూహాను భక్తులు కూడా దాన్ని అదే రీతిగా చూపిస్తుండడు మీ సహదాసుల యొక్క సంఖ్య సంపూర్తి అయ్యే వరకు వాళ్ళందరి హతసాక్షులు అయ్యేంత వరకు కొంతకాలం ఆగండి అప్పుడు నేను తీర్పు తీరుస్తా ఈ తీర్పు వరకు జనం అందరూ మరణిస్తారని వాక్యం చదివిస్తుంది ఇవి మేము వాళ్ళకి చూపించాల ప్రభుత్వం అచారపదైన జీవితాన్ని వాళ్ళని బయటికి తీసుకొని రావాలి మీకు పరిసరం నడిపింపు జరిచండి ఓర్పు సరళాలు నేర్చండి ముఖ్యంగా మా శరీరాన్ని స్వస్థపరచండి ప్రతి దశలో కూడా మమ్మల్ని తను చిత్ర చేయలే ప్రయత్నిస్తున్నాడు కానీ మీ అన్నీ మాకు సమాధానం సంతోషం అటువంటి ఆనందాన్ని మా అందరికి అనుగ్రహించింది రాత్రి మంచిగా తెచ్చే ఏ సుఖిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏ సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడండిగాక ఆమెన్ సిస్టర్స్ అందరికి